పరిశుద్ధుడు అయిన దేవ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ పాదములకు వందనాలు ప్రభ మహాగనుడవు మహోన్నతుడవు కృపాసత్య సంపూర్ణుడవు జీవం కలిగిన దేవుడు ప్రభ సర్వాధికారి సర్వలోక సృష్టికరత రాజాది రాజు ప్రభు మా విమోచకుడు మా రక్షకుడు ఇకంతా వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఆకాశం మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవుత్రీ నీకు వందనములు ప్రభా నిన్న నేడు నిరంతరం ప్రభా మారని మార్పు చెందని దేవుడవుతాండ్రి నీకు వందనాలు ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామని కూడింటే ప్రభా అక్కడ ఉంటానన్న దేవుడవుతండ్రి నీకు వందనము తండ్రి ప్రభా పాపులమ్ము నాన్న ప్రభావ నీకు బహు దూరస్థులము తండ్రి నానే నీకే మాత్రము తండ్రి నాన్న ప్రభా తగిన వారం కాను ఎన్నిక లేని వారం తృణీకరింపబడిన వారం ప్రభావం మా కొరకైనా తండ్రి ఆ కలవరిశిలువలో ప్రభా బలయాగం చేసిన దేవుడు తండ్రి ఆయన నీ రక్తం ద్వారా మమ్మల్ందరినీ కడిగిన దేవుడు ప్రభా నీకు వందనాలు స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో తండ్రి ఈ గడిచిన కాలం అంతే నీ కృపతో నీ కనికరం నీ ప్రేమతో ప్రభా మమ్మల్ందరినీ కాచి కాపాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభా అన్ని పనులలోను అన్ని విషయాల్లోనూ ప్రభా మీరు తోడుగా ఉంటే ఇంతవరకు నైనా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నా ప్రభా ఈ సాయంత్రకాల నీ నామూను బట్టి చిన్న మందిగా నాయన ఆన్లైన్ లో కూడుకోడానికి మీరు చూపే కృపను బట్టి వంద నాలుగు ప్రభావ ఇంకా మీటింగ్ అందరిలో మీరు తోడుగా ఉండండి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి వంద నాలుగు రావాల్సిన ప్రతి బిడ్డను మీరు నడిపించండి పాటల ద్వారా ప్రభా మీ మహిమనుందండి వాక్యం ద్వారా మాట్లాడండి మా ప్రతి విజ్ఞాపన ప్రభా మీరు ఆలోకించి నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభా తండ్రి మీటింగ్ అంతటి ఆది అంతా మీరు వహించి నడిపించండి మీ ఆత్మవిషేకం మాకు అనుగ్రహించు ప్రభా నా తండ్రి నీ వాక్యమే నీ వాక్యాసారంగా జీవించడానికి కృపణ అనుగ్రహించమని మీటింగ్ అంతటినీ ప్రభా మీ నామానికి మయంకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె థ్యాంక్ యూ సో మచ్ అన్నా దిన పాడినా కీర్తించిన నీరు నమో తీర్చగలనా కొనియాడి పాడి సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా తిన మెల్లని పాడిన కీర్తించిన నీరు నముని తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించన ఇలలో జీవించన గాయపడిన సమయ నా మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలలో ఆహారమిచ్చి నన్ను పోషించినా ఉదేవా గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారం ఇచ్చి నన్ను పోషించిన దేవా నేను విడువను ఎడబాయ నని నా విడువను నియ్యామ్మా దిన మెల్లనే పాడిన కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇళ్లలో జీవించనమ్మా జీవించడం నా బలహీనత ఎందు నా శిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్ వెనుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగేత్తదన్ నా బలహీనత ఎందు నా శిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్ వెనుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగే తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని తిన పాడినా కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా జీవింజనా హలయా వెలుగువని వెనయా వెళ్తురు నీ వెనయా సర్వముని వెనయా సమస్త ముని వినయా సర్వముని వినయా సమస్త ముని వెనయా మాకున్న వాడవు నీవే ఏ మా కన్న వాడవు నీవే ఏ సయ్యా మాకున్న వాడవు నీవే సయ్యా మా కన్న వాడవు నీవేసయ్యా వెలుగు నీ వెల్తురు నీ వినయా సర్వము నీ వినయా శూన్యంలో నుండి సృష్టిని చేశావు మట్టిలో నుండి మనిషిని చేశావు శూన్యంలో నుండి సృష్టిని చేశావు మట్టిలో నుండి మనిషిని చేశావు మాకు జీవం పోషిన నాదుడు నీవేస్తయ్యా మాకు ప్రాణం పెట్టిన ప్రభుడవు నీవేస్తయ్యా మాకు జీవం పోసిన నాదుడు నీవేస్తయ్యా మాకు ప్రాణం పెట్టిన ప్రభుడవు నీవే ఎస్తయ్యా వెలుగువ నీ వెనయా వెల్తురు నీ వెనయా సర్వము నీ వెనయ్యా సమస్తము నీ వెనయా వెలుగువ నీ వెనయా వెళ్తురు సత్యమునివనీ జీవము నీవని మార్గము నీవని అన్నవు ఏసయ్యా సత్యము నీవనీ జీవము నీవని మార్గము నీవనీ అన్నవు ఏసయ్యా నన్ను అడిగే వారికి ఇస్తా నన్నవు ఏసయ్యా నన్ను వెతికే వారికి దొరికేద నన్నవు ఏసయ్యా నన్ను అడిగే వారికి ఇస్తా నన్నవు ఏసయ్యా నన్ను వెతికే వారికి దొరికద నన్నవు ఏసయ్యా వెలుగువ నీ వెనయ్యా వెల్తురు నీ వెనయా సర్వముని వెనయా సమస్తముని వెనయా వెలుగువని వెనయ్యా వెల్తురు నీ వెనయా సర్వముని మాకున్న వాడవు నీవే సయ్యా మా కన్న వాడవు నీవే మెసయ్యా మాకున్న వాడవు నీవే సయ్యా మా కన్న వాడవు నీవే మెసయ్యా వెలుగు నీ వినయా వెలుపురు నీ వినయా సర్వము నీ వినయా మీరే మాతో మీరు మాట్లాడండి నా జీవాన్ని స్థితం చేస్తాం ప్రస్తుతం నడిపి దొరికండి అయితే అందరి ఆటగా కాల్చేసి మా ప్రాంతం మీకు అధికారం ఇస్తాం మీరే మాతో మీరు మాట్లాడి సహాయం చేయండి ప్రతి ఆటగాలు కాల్చేయమండి స్కూల్లో ప్రస్తుతం వినబడుతుందా వినిపిస్తుందానా వినబడుతుందా వినిపిస్తుందా క్లియర్ ఉంది ఓకే జర్మియా ఫస్ట్ చాప్టర్ జర్మిన్ జర్మియా ఫస్ట్ చాప్టర్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ బ్రదర్ కాబట్టి నీవు నడుపు కట్టుకొని కాబట్టి ఇక్కడ చూస్తుంది ఇక్కడ ఇరిమతో దేవుడు మాట్లాడుతున్నాం కాబట్టి అలాగ నీ యొక్క ప్రాణిక ఉంది నా ధర దేవుడు మాట్లాడుతున్నాం అనే బాలును కానీ ఈ జనంద ప్రకృతి బాలు అనొద్దు అని మనం చూస్తాం ఒకటి నాలుగు ఐదో దానిలో చూస్తాం కనుక కాబట్టి ఇప్పుడు నడువు బిడి ఎత్తి ఏమంటాడు నిలగదు నిలబడి నిలబడాలా ఏసు ప్రభు ఎప్పుడు చెప్తున్నాడు నిలబడమంటే నేను నీకు ఆజ్ఞాపించినదంతయు ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించిన వారికి ప్రకటన చేయము అలా లియా ఏమేమి ఆజ్ఞాస్తున్నావు అక్కడ పోయి నువ్వు ప్రకటన చేయాలను అలా లియా ఏమంటారు ఇంకా భయపడకుము భయపడకుము అలా నువ్వు భయపడద్దును నేను చెప్పింది పతికి నిత్యంగా వాళ్ళకు చెప్పాలా ఆజ్ఞాన భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టిస్తును అలా నువ్వు భయపడితే నేను వాళ్ళతో నిన్ను భయపట్టిస్తును వాక్యం చేస్తుంది నువ్వు వాళ్ళకు చూసి ఏ నరుడు ముఖం చూసి భయపడద్దుని మన చూస్తే ఇంకో సేవుకుడు యువసేతో మాట్లాడు దేవుడు ఇప్పుడు ఇర్మియాతో మాట్లాడు భయపడదు నువ్వు భయపడితే వాళ్ళైతే నిన్ను భయపట్టిస్తా చెప్తున్నాడు యువత రాజుల యుద్ధకు కానీ అయ్యి ఇక్కడ మీటింగ్ నడుస్తుందమ్మా చదువు యువత రాజుల యుద్ధకు కానీ యూధ రాజుల యుద్ధను కానీ ప్రధానుల యొద్ధకు కానీ ప్రధాన యుద్ధను కానీ యాజకుల యుద్ధకు కానీ యాజులు కానీ ముగ్గురు కదా ఇంకా దేశ నివాసుల యుద్ధకు కానీ నివాసులు కానీ ఈ దేశం అంతటిలో ఈ దేశం ఇక్కడ చూసే నాలుగు దేశం అంతితుడు నీవెక్కడికి పోయిన నువ్వు నువ్వు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను అలా పాకారం పట్టణం గాను ఇన్ప స్తంభము గాను ఇన్ప స్తంభం గాను ఎత్తడి గోడలు గాను ఇక్కడి గోళ్ళుగాను ఈ దినంన ఈ జనంన ఇప్పుడే ఈ దినంన నిన్ను నియమించి అలా నియమించిన్నాను అలా అంట నువ్వు ఎక్కడ పోయినా కానీ ఇట్లా ఉంటావని దేవుడు ఇరు మీద సెలవుస్తున్నాడు ఇంకేమంటారు అక్కడ అట్లా ఉన్న కవి ఏం చేస్తానంట అక్కడ చూసాం వారు వారు నీతో యుద్ధము చేతులు కానీ కానీ నీ పగారంగా ఉన్నా కానీ వారు నీతో యుద్ధం చేస్తారు కానీ ఏమంటాడు ఇక్కడ నిన్ను విడిపించుటకు నీ విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున నీకు తోడై ఉండిన వార్ నీ పేరు విజయము పొందజారు పొందజాలరు అలరు ఆయన కానీ ఇంత పకారం కూడా వారికి నిద్రం చేస్తారు ఆయన కానీ నీ పేరు విజయం పొందగారు విజయ హో అంటే దేవుని వాకు అంటే దేవుని వాక్యం వచ్చి ఇన్నికు బలపడుతుంది ఎన్నుకోవాలా అలా దేవుని వాక్యం మనం ఇంటిపోతుంటే దేవుడు అద్భుతం కార్యం మనసు చేస్తాడు దేవుని వాక్యంతో మనం పాపం జరిగితే ఇంకో జరుగుతుందంట అలా జీవితం ఇంక గన్నం దేవు మనం దేవుని ఇక్కడ దావి చూస్తే దేవుని వాగ్దన మీరు కనుక ఇక్కడ సమయాల రెండు సమయాలు బ్రెండు సమయాలు గ్రంథం పదార్థం ఐదు నుంచి చదువు బ్రాజైన దావిదు రాజైన దావిదు బహురేము తాపునకు బహురేము కాపునకు వచ్చినప్పుడు అలా లేవనం కాపాడుకు ఒక దావి వస్తుంది దావిత్ చూస్తే రెండు ఆజ్ఞలు మీరు ఎండును ఒక ఇస్తా ఒక మన పురుగు వాన్ని హింసిస్తూ రెండు ఆగ్ఞలు మీకు లేదు దావిత్ కు శ్రమలు పంపించి ఎప్పుడు మన దేవుని వాక్యం మీరుతారో ఆజ్ఞవతికి పాపమే అలా మన పురుగు మన సోదరుల పురుగు పనిచేస్తే చూస్తే దావిత్కు శ్రమలుతుంది యక్కి ఇక్కడ వాక్యం మనం శ్రీ ఇచ్చారా వాళ్ళు తిరుతుండ్రు వాళ్ళని తీరుతుండ్రు దేవుని ద్వారా శ్రమలు లేదు నీ పాపం ధర వచ్చినా నీ వాక్యం వాక్యం చూసి పరీక్షించుకోవాలా వాళ్ళు అప్పుడు చెప్తుండ్రు ఇట్లా చెప్తుంది ఇప్పుడు చెప్తుండ్రు దేవుని యొక్క శ్రమం నీ పాపం ధర నా పాపం ధర నేను వాక్యం ద్వారా గుర్తుపట్టుకోవాలా వాళ్ళు స్వీకరిస్తున్నారు నువ్వు పరీక్షించుకో బైబుల్ చూసి పరీక్షించుకోవాలా అప్పుడు మనం జీవితం సమయం చేసుకోవాలా ఇక్కడ చూస్తుంది దా సౌలు కుటుంబికుడు కౌలు కుటుంబుడుకుడు కుమారుడైన పౌరుడు కుటుంబుడు ఆయనకు ఆయన పేరు గీదా కుమార్గా అన్నప్పుడు సీమి కొడుగు అతడు నుండి అచుతుడు బయలుదేరి వచ్చను అతడి నుంచి ఆయన బయలుదేరి వచ్చాను అక్కడ దావీది బయలుదేరను ఈయనపి బయలుదేరి వచ్చాను అతడు వెంట వెంట నడుచు అలా సీమి వెంట వెంట నడుచుతూ దావీను శించు ఎవరు శపిస్తున్న దావిద్ శపిస్తున్న చూడండి దావిదు ఇప్పుడు శ్రమలో ఎంతగో అవుతుంటే అలా ఒక్కదన మన జీతంలో జరగొచ్చు తిరిగి చరిత్ర నెరవేరుతుంది మనం దేవుని వాక్యం దాని తొలగిపోవద్దు ఎవరి మీద పక్షవాదం మనం చూపించద్దు వాక్యం పెట్టుకుంది అక్కడ చూస్తాం మనం ఐదు కుస్త రోగులు వచ్చినారు పది కుస్త రోగులు వచ్చినారు బరిలో చూస్తాం ప్రభావం శుద్ధి చేయమని దూరం నుంచి మాట్లాడితే మీ యాదలకు గణపరుచుకోమని చెప్పిండు ప్రభువు తెలుసు తొం మంది ఉదరం ప్రభుకి తెలుసు ఎందుకంటే ఆ మనుషులు పుట్టించిన దేవుడు తెలుసు వారు తొమ్మిది మంది రాదు ఒక్కటే వస్తారు తెలుసు ఆయన ఏం చేసిండు ఆయన ప్రేమ ఒకే రీతిలో అలా మన కుటుంబమే కానీ మన పక్షపక్ష మనం ఎవన ప్రేమ ఒక్కటే చూపి పక్షపాతం మనకి చూపించద్దు కానీ కొంత పక్షపాతం చూపిస్తారు ఇప్పుడు పిల్లలకు ఇట్లా చూస్తారు ఇట్లా చూస్తారు కానీ ఎట్లా కాదు ఇక్కడ చూస్తే దావి పోతుంటే ఈ సిమివి వెంటనే పోతుండంట సిమి పోతుండంట చూసాం ఇక్కడ జనులందరూ జనులందరును పలాడులందరూ దావీదు దావీదు ఇరు పార్శ్వములను ఉండగా దావి రాజైన దావిదు మీదను రాజైన దావిది మీదను అతని సేవకులందరి మీదను అలా రాజైన దావిధి మీద అతను దావిత్లో పోతుండే సేవకులు అక్కడ పోతుందంట ఆయనట ఈ సిమి ఎంత పోతుందంట రాళ్ళు రుబుచు వచ్చను అలా ఈ సిమి రాళ్ళు రుబుతూ దావి మీద సేవకుల మీద రాళ్ళు రుబ్బి వచ్చ ఇక్కడ చూద్దామా ఈ సిమి నరహంత కూడా ఈ సిమి నరహంత కూడా దుర్మార్గు కూడా దుర్మాదు చీపో చీపో చీపో నీ వెళ్ళవలనని నువ్వు వెళ్ళగొట్టినా నీ వెళ్ళవలని వెళ్ళగొట్టినా పౌలు ఇంటి వారి హత్యను పౌలు ఇంటి అత్యను యహోవాన్ని మీదకి రప్పించి వాళ్ళు చేసిన మన నీ మీద రప్పించి యహోవాన్ని కుమారుడైన నీ ఓ కుమారేనా అప్షల్లో చేతికి అప్షేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు అలా నువ్వు రాజ్యం అప్పగించి ఉన్నాడు ఇస్తేమే చెప్తున్నాడు అయితే జీవితాం కలిగిందా మనం నువ్వు నరహంతుకుడు కనుకనే నువ్వు నరహంతుడు కనుకనే నీ మోసములో నువ్వు చిక్కబడి ఉన్నా అని నీ మోసంలో చిక్కబడని దావితో చెప్తున్నా నీ మోసంలో నువ్వు చెక్కబడి ఉన్నావని చెప్పి రాజును శింప రాజుకు తప్పింపగా అలా ఈ సేమి చూస్తే రాజుకు శపించి రాళ్ళు కొట్టి చప్పించరా అప్పుడు చూద్దాం మనం కింద కుమారుడైన కుమారుడైనా అభిషేక్ ఈ చచ్చిన కుక్క నా వెళ్ళిన వాడబును అలా గోరు అను కుమీ ఆయనకు రోషం వచ్చిందంట ఉన్న రోషం వచ్చింది ఈ చచ్చిన కుక్క నా వెలిన వాడవను రాజు నాకు నిన్ను శప్పింప నేలా నా రాజుని శింపేలా నీ చిత్తమైతే నీ చి నేను వాని చెరబోయి వాని చెరబోయింపి వాని తల ఛేదించి వచ్చదన వాళ్ళ తల ఛేదించి వచ్చాను అందుకు రాజు అందుకు రాజు తెమారులారా తెకుమారులారా ఇప్పుడు ఏమంటారు రాజు దావీ రాజు వారితో మాట్లాడుతు దావి తెమారులారా మీకును నాకును ఏమి పొందు మీకును నాకు ఏమి పొందము వాని శింపనీయుడి వాణ్ణియుడి దావీదును శింపమని దావీదు శింపమని యహోవానికి స్థలవీయగా స్థలవీయగా నీవు ఇలాగ నేను ఎందుకు చేయుచున్నావని నువ్వు ఇలాగ చేయుతున్నానని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేకతోనూ తన సేవకులందరితోనూ అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా ఏమనగా నా కడుపున పుట్టిన కుమారుడే నా కడుపున పుట్టిన కుమారుడే నా ప్రాణము తీయచుండగా నా కడుపు కుమారుని నా ప్రాణం తీరుతుండగా ఈ బెన్యామినీడు ఈ బెన్యామీడు ఈ ప్రకారము ఈ ప్రకారం చైనా ఏమి ఆశ్చర్యము ఏమి ఆశ్చర్యం దావితూ తెలిసిపోయింది దావితీ తెలిసిపోయింది చూడండి అలానే లేవుని వాచ్యం మీరుతే దేవుని ఏం మన పక్షమా ఇతరు చెప్తారంట మనం దేవుని వాక్యం మనం మీర అలా లీయా వాక్యం చదివిస్తుంది కనుక దేవుని ఆజ్ఞలు కనుకొని ప్రకటించి మన పిలువ మన పిలువబడడం మనం అలా లీయా ఏం చేస్తున్నాడు మన పిలువబడడం దేవుని వాక్యం కనుక్కొని దాన్ని ప్రేమించి దాని ఆజ్ఞలు కలిగితే మాముగడ్డ ఏ శేత్రం మనం నీళ్ళు కనుక ఇక్కడ దావీస్తున్నాడు అంటే దావీత్ గుర్తుపడినడు యహోవాన్ని ఆయనకు ఆగ్ఞిస్తున్నాడు చపిస్తున్నాడు కనుక ఈ ఆశ్చర్యం ఏంది నా కడుకే బుడ్డా నా ప్రాణం తీస్తానుకున్నాను ఈ సిమ్ ఏంది ఇక్కడ ఆయన చెప్తాం దావికి క్షపించారా అని చెప్తాం కాబట్టి ఎట్టిసి శోధన వస్తుంది వాచం చేసి పరీక్షించుకొని మా జీవితం సరిగ్గా తీసుకోవాలా అలా అదే సమయాల విధాం ఇంకో చూసిన మూడు స్టాక్ కొంచెమే టైమే కదా టైం బి మనం సర్యం చేసుకోవాలా ట్వంటీ టూ వర్ గ్రామ్ ఎన్నో అదే అదే రెండు సమయలు ట్వంటీ టూ టూ టూ రెండు చాప్టర్ నేను ఆయనకి ఇష్టను కనుక అలాది మనం ఎట్లుండాలా దేవునికి ఇష్టడు ఉండాలా ఆయన చెప్పిన ఆజ్ఞలు గాయకుని ఇష్టం ఉంటే దేవుడువి సంతోషిస్తాడు నేను ఆయనకి ఇస్తున్న కనుక ఆయన నన్ను తప్పించను తప్పిస్తాడు అలా సముద్రైనా ఉప్పిస్తాడు అలా ఆయన ఇక్కడ చెప్పుకుంటు నేను ఆయన ఇష్టం కనుక నేను నన్ను నన్ను తప్పించను నా నీతిని బట్టి నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను అలా నా నీతిని బట్టి నేను ప్రతిఫలం ఇచ్చాను నీతి మంత్రి వేసు ప్రభుణగా అలా నీతికి నరిచే నీతికి ప్రతిఫలం వేసు ప్రభుత్వం చెప్పుకున్నాడు ఇక్కడ చదవాలా బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్ చిన్నగా కనిపిస్తుంది వాకెన్న బ్యాటరీ తీసుకుంటా సరే ఒక్క అంశం ట్వంటీ ఎయిట్ చూడు బ్రదర్ శ్రమపడు వారిని నువ్వు అలా శ్రమ ప్రతి వాడు నువ్వు రక్షించదు గర్విష్ఠులకు విరోధివై అనలి గర్విష్ఠులకు ఏమవుతున్నాయో విరోధుగా వారిని అణచివేస్తు అణచివేస్తు నువ్వా యహోవా యుహోవా నాకు దీపమై ఉన్నావు ఐ మీన్ ఇక్కడ దావి దండ్రు యోవా దీపం నా దూపమే యేసుప్రభ మనకు మనకు ఇక్కడ ఏమంటారు యహోవా నాకు దీపమై ఉన్నావు చీకటిని నాకు వెలుగుగా చేయను అలా యహోవా ఇప్పుడు నేను క్షమలో ఉన్నా చీకటిగా నాకు వెలుగు చేయము నీ సహాయం చేత నీ సహాయం చేత నేను సైన్యములను జయించును అలా నీ సాయం చేత నేను సైన్యాలను జయించను అలా ఆయన సాయం చేస్తా మనం చెప్తాం అలా అద్ధుశక్తి దాని సైతం శక్తి మనం జయించగలం ఆయన సహాయం చేసే మనం ఏమీ నా దేవుని సహాయము వలనా నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును అలా ఇక్కడ చూసే పాకారమును దాటును అక్కడ ఏమన్నా ఈ నేను పాకారంగా పెడతాను ఈ చూసే సైతాల పాకారం నువ్వు దాటిపోతా ఇక్కడ చూసే దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు యహోవ వాకు యహో వాకు నిర్మలము నిర్మలం ఇంకేముంటుంది చదువు ఆయన శరణు వచ్చి వారందరికీ ఆయన కేడము అలా ఆయన శరణులు వచ్చిన వారి అని చెప్తున్నారు ఇక్కడ ఖర్చు చేయడం ఒకరి జీరు నా శత్రువులను నా శత్రువులను తరిమి తరిమి నాశనము చేయుడును నాశనం చేయును వారిని నశింపజేయ వరకు వారిని నశింపచే వరకు నేను తిరిగను హలో లుయ ఇక్కడ చూస్తే దావి చూస్తే ఇక్కడ చెప్తున్నాడు హలో లుయన ఏమంటాడు నా యువ లార్డ్ అయిన వారి మై ల్యాక్ అలా ఇక్కడ యహువా నాకు దీపం ఉన్నడు ఇంకేమంటాడు చికటిగా వెలుగు చేసే దేవుడు కమ్మల్లో ఉన్నా కదా నేను దేవుడు మనకు తోడున్నాను అలా లియా గాంధారా లోయలో పోనకుడు యహువా నాకు తోడును ఆయన దండ ఆయన కథ నన్ను ఆదరించను చెప్తు అలా లియా దేవుని ఆజ్ఞలు కనుక ప్రేమిస్తే ఆయన మన ఆజ్ఞలు నడుచడం సంతోషిస్తాం మన పిల్లలు ఎట్లా మన మాట ఈ నడుచడం మనం ఎట్లా సంతోషిస్తాడు మన పలు గ్రతాన్ని మనకు సంతోషిస్తాడు దేవుడిచ్చి నా వాక్యం తీసుకుమీన్ మీ చేసిన చూద్దాం తాకండి స్వష్టపరచండి నా దివా విడిపించింది నా దీవానికి స్తోతం సంప్రచి ఇక్కడ బొంతాలు తెంపేసి నా దీవానికి స్తోతం ఇష్టయానికి వందలే వాళ్ళ పాపలు చూపించి కడిగి రక్షణ పొందాలా విశ్వ మీరే కార్యం చేయని కుటుంబంలో చీకటి తొలగించి అలది అనాదివానికి వాళ్ళ ప్రభా అలది మార్గం నడవాలా ఇసు ప్రభా మీరే కార్యం చేయి నా దీవానికి స్కృతం మన అతని ఇష్ట ప్రభా రాజు మట్టం తాకండి అది ప్రభుత్వం విడిపించి పలు జ్ఞానం తెచ్చని సంపూర్ణ భార్య ప్రతం శాంతి సమదించని డైవేజ్ చేసే సైతంతో కాల్ చేసి నాదేవాణి స్కృతం అలది అనాదివ పాప నుంచి విడుదల అలాగే ఆ సత్యాన్ని గ్రహించాలా సరస్త్వం రావాలా భార్యవత్వం శాంతి సమ దండి నా ప్రభాని రవిచర్ల ముట్టని తాకని పల్ల జ్ఞానం దాచని ఈరించండి ఇష్టం నా దీవ స్వస్థపరచండి ఆ కిడ్నీ ముట్టని తాకండి హార్ట్ ముట్టని తాకండి వాళ్ళ కొడుకు ముట్టి లీవర్ ముట్టి స్వస్థపరచని వాళ్ళ పాప ముట్టని నా దీవాన్ని జీవ వాకుపోయినాక చీకటి పారదోహిక ప్రభ నా దీవాన్ని వాళ్ళకు జీవం పోషించి జీవింపు చేసి గొప్ప కార్యం చేయండి నా దీవానికి స్తోత్రం చేస్తాం ఎస్ ఆ మరతముటను తాకండి ట్యూబ్ ముట్టని తాకండి శ్సపరచని త్వరగా ఆపరేషన్ ప్రభావ పోతున్న శుద్ధపడ జరిగించి బీపీ షుగర్ నుండి నార్మల్ ఉండారా ఆమె వాక్యవి ఎద్దిగారు వేసేవారా ప్రసిద్ధాత్మ బలంతో నింపని నా దీవాన్ని కార్యం చేయండి నా దీవానికి స్తోతం చేస్తాం ఎస్ ప్రభానికి వందల ఎసు ప్రభా మన శివరాజు బుర్రకు మంచి జాబ్ దొరకారా ప్రసిద్ధాత్మ బలంతో నింపి ఇంకా వాక్యం ఎదుగారా వాక్యం ఇంకా సరస్వతం పోరా సర్వీసెస్ వాడుకొని మీరే కార్యం చేయండి ఆవరి మట్టం తాకండి మీ జ్ఞానం శస్త్రపరచండి హీల్ చేసి బాగుచ్చే నేశ్వపప్రభ ఆత్మతో బలం తొనిపి జ్ఞానం తొనిపి తరస్త్వం నేర్పించి ఆ కుటుంబం ఎక్కడ ఎవరిచ్చింది దాన్ని తొలగించమని ప్రార్థిస్తాం నా దీవానికి శ్రోతం చేస్తాం ఆ ప్రకారంగా రాజేష్ ముట్టం తాకండి క్యాన్సర్ విడుదల పొందారా ఆయన శస్తపడతారా ఆ కుటుంబంలో ప్రవాహాలు నా దీవానికి కుటుంబ రక్షణ పొందారా నా దీవానికి శ్రోతం సంపూన విడిపించండి విశ్వప్రభ ఆ పాపం ధర వచ్చిన కనుక నీ సిల్వర పొందిన గాలి దాయించండి అలాడిగా రామచంద్ర మటి తాకి క్యాన్సర్ విడిపించి స్వచ్ఛపరచని ఆ నాలుగు ప్రభా అలాడిగా మన హోల్ వచ్చినంటే హోల్ మూతవాయోపరాలా ఆ స్వస్థ మీరే దేవుడు ఇంకే దేవుడు అని ప్రభా వ ఆత్మ నా దివానికి స్తోత్రం దేశం మీరు కారణించండి శ్రీనో పతి అవ మఠం తాకండి పలు జ్ఞానం తెచ్చండి స్వస్సపరచండి ఆరోగ్యం తెచ్చి బలం తెచ్చండి వాళ్ళ జీతంలో వెలుగు తీసుకురాని ప్రభా ఆనందం శాంతి సమాదించేమ కావ్యస్తుల వంటి వాళ్ళ జ్ఞానం తెచ్చే దుఃఖం దొరికి ఉల్లాసవాసం ధరించండి వాళ్ళ పిల్లల సదుల జ్ఞానం తెచ్చని భార్య భర్తల ప్రభా రక్షణ కలిగించి విజయం దయచేసి అలా నీ ఇంకేం అంశాలు ఉంది మీరే కార్యం చేసి ఆ అంశాలన్నీ మీద చిన్న తీర్చును మీదే ఆదుకోమని ఇంతవరకు నడిపించండి ప్రభా నీ వాక్యం గైంకొని నీ కత్తుకొని జీవిస్తాను ఆ ధన్యత దేమని ఇస్తున్న ప్రాస్వామిన్ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతడా సర్వశక్తిమంతుడా అన్ని కాలము అన్ని ఏక ఏకరీతిగా ఉన్న దేవ నీ కృపను బట్టి నీ యొక్క బట్టి మేము ఇంకా సజీవలమై ఉన్నాం నా ఈ రీతిగా సాయంత్రం సమయంలో కూడుకుని ప్రభా నేను స్తుస్తుండగా మా మధ్యన మీరు దిగి వచ్చినందుకు మీకు వందనాలు మీ వాక్యం చెప్తం మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు ప్రభ నీ ఏసియా ప్రతి ఒక్క బిడ్డను వాక్యంలో బలపరుస్తున్నందుకు ప్రభ ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభ మీరు తెప్పరిల్ల చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభ ప్రతి ఒక్కరిని కూడా హృదయంలో ప్రభ నువ్వు దర్శిస్తున్నావు నీకు వాక్యం చేత తండ్రి మాతో మాట్లాడుతూ మమ్మల్ని నా అనుక్షణం హెచ్చరిస్తూ ప్రభ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు నీకు వందనాలయ్యా మాలోని లోటుని లోపములను బలహీనతలను ఎత్తి చూపించి వాటిని సరి చేసుకున్నట్టుకు ప్రభా కృప చూపిస్తున్న నీకు వందనాలయ్యా నీకు ప్రేమలో నా తండ్రి శక్తి చేత మేము ఇంకా బలపడినట్లు మమ్మల్ని మీరు నడిపించమని బలపరచమ్మని ప్రార్థిస్తున్నాం నాయన ఇక సాయంత్ర కూడికలోని విజ్ఞాపన ప్రార్థనల విషయంలో నా తండ్రి ప్రభా ప్రతి ప్రార్థనకు ఇచ్చే యొక్క నా తండ్రి ప్రతి ప్రార్థనకు మీరు ప్రభా జవాబునిచ్చే దేవుడవు నాయన నా తండ్రి నీ వద్దకు వచ్చిన వారు ఎవరిని కూడా నువ్వు వట్టి తో వెనికి పంపి దేవుడు కావు నాయన నీకు కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం నతండి మీకు ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ మరి ప్రతిమ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం భార్య భర్తలు నతండి శాంతి సమాధానంతో ఉండటానికి సహాయం చేయండి ఆ యొక్క చదువు విషయంలో ఉద్యోగ ప్రయత్నంలో కార్యం జరిగించండి అతడి ఆ మార్చండి నతండి సంసారంలోని ప్రభ ప్రతి విధమైన కొట్టివేసి సైతాన్ కార్యని అంధకార శక్తులు ప్రభ భయంకరంగా పనిచేస్తున్నటువంటి ఆ సందర్భంలో ప్రభ కార్యం జరిగించి పరిశుద్ధాత్మ చేత్ బలంగా మీరు బిడ్డలను అభిషేకించండి ప్రభావ ఇద్దరు కూడా నాదండి ఒకరికొకరు తోడుగా ఉండేటప్పుడు ప్రభ నదండి ఆ యొక్క కుటుంబం కట్టుమని ప్రార్థిస్తున్నాం నాయన ఆ కుటుంబంలో మీరు నివసించమని రక్షణ కార్యం జరిగించమని ఆ యొక్క భర్తలో మార్పును కలగ చేయమని ప్రార్థిస్తున్నాం బిడ్డ భార్య విష వీళ్ళెవర తెలుసుకుంటానికి కుటుంబాన్ని ప్రభ తన స్వాధీనం మనం తీసుకుంట ప్రభ శ్రీనివాస్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డను కన్ను ముట్టండి స్వస్థపరచండి ప్రభ ఆ బిడ్డ జీవితంలో అతని గొప్ప కార్యాలు జరిగించండి ఆటంకపర్స్తున్న అంధకార శక్తులని మంత్ర చీకటి శక్తులని ఏసు శక్తి కలి నామలో కాల్చి వేస్తున్నాం మీరు గొప్ప కార్యలు జరిగించండి అదేవిధంగా రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన కంటి ఆపరేషన్ విషయంలో మీరు కార్యం జరిగించండి ప్రభ అతని గొప్ప స్వస్థత విడదలో ప్రకటిస్తున్నాం ఆ బిడ్డ విషయంలో కార్యములు జరిగించే వాడవు గొప్ప దేవుడవు మా పక్షంలో ఉన్నగా మాకు ఏ భయం లేదు నాయన ప్రభ నీ యుద్ధకు వచ్చి వారిని దేవుడవు ప్రభ నీకు కృపల జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రతి బిడ్డలో అతని ఆశ్చర్యకారులను మీరు జరిగించండి అదేవిధంగా కావ్య సిస్టర్ యొక్క ఆరోగ్యం విషయంలో నా సహాయం చేయండి కుటుంబంలో ప్రభ శాంతి సమాధానం నింపండి అబిడ్డ జీవితంలో ప్రభ తనకిన సంతానం బట్టి మీకు వందనాలు అబిడ్డల జీవితంలో ప్రభ ముగ్గురు నతండి బిడ్డలను కూడా చదువులో తెలివి జ్ఞానం చేత నింపండి ఆమెకు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చండి తన భర్తకు మారు మనసు దాయించండి ఒక కుటుంబం మీరు ప్రభ సంతృప్తిగా అగ్ని కట్టమని ప్రార్థిస్తున్నాం ఏసీ నతండి రాజని గురించి ప్రార్థిస్తున్నాం నేను త్రావుడి తోటి ప్రభ నతండి అబిడ్డ జీవితం పాడు చేసుకుంటున్నాడు ఏసే నుంచి బిడ్డకు బిడుదల ప్రకటిస్తున్నాం తండ్రి లివర్ తోటి ప్రభ సమస్యలతోటి రాల జానిస్ తోటి మొన్నటి వరకు అవస్థ పడ్డాడు ఇప్పుడు కుటుంబ కలహాలున్నాయి నా తండ్రి ఆ బిడ్డ భర్త తోటి ఇద్దరు సమాధానంగా ఉండాలా కుటుంబంలో నా తండ్రి మీ యొక్క అగ్నిని ప్రభాన తండ్రి నడిపించండి అంధకార శక్తులను పారద్రోలండి సమాధానంతో ఉండుటకు ప్రభా డైవర్స్ వరకు రాకుండా నా తండ్రి ఆ జీవితంలో కార్యం జరిగించండి ఉద్యోగం దయచేయండి ప్రభాన తండ్రి సోమరిగా ఉండకూడదు నా తండ్రి ప్రభాన తండ్రి నీ యొక్క కార్యంలో నీ యొక్క సేవలో కూడా బలంగా వాడమని ప్రార్థిస్తున్నాం అద్వతిగ ద్రవిక్య లాభల గురించి ప్రార్థిస్తున్నాం ఏసేయా ఆయన విషయంలో కూడా అతడి సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం కిడ్నీ లివర్ హార్ట్ ప్రభాన తండ్రి ఐ ఆపరేషన్ విషయంలో కార్యం జరిగించండి ఆయన మనవరాల విషయంలో కూడా మీరు కార్యం జరిగించండి ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు శాంతిని సమాధానంను మీరు దయచేయండి మిమ్మల్ని ప్రభుత్తిని మనసారా సూచిస్తున్నటువంటి కుటుంబాలలో ప్రభ గొప్ప కార్యములు ఆ గాలివాన తుఫాను కొట్టివేసి సమాధానంను ప్రభ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్య నర్సమ్మ కామమ్మ సిస్టర్ విషయంలో రామచంద్ర బ్రదర్ విషయంలో రాజేష్ విషయంలో ప్రార్థిస్తున్నాం నేను బిడ్డలందరూ క్యాన్సర్ చేత బాధపడుతున్నారు ఏ సేనాథం నీ యొక్క కృపల జ్ఞాపకం చేసుకోనండి ఆ క్యాన్సర్ కణాలు ఆ క్యాన్సర్ ట్యూమర్స్ ప్రభా ప్రతి ఒక్కటి ఏసు నామంలో కాలిపోవాలా మీ యొక్క రక్తంలో నా తండ్రి ప్రభా ప్రభావతీ రక్షణ ఉన్నది ప్రభా మీ యొక్క స్వస్థత ఉన్నది నాయన వీళ్ళ జీవితాలలో గొప్ప కారులు జరిగించండి వారిని మీరు నా తండ్రి ప్రభా మీ మీ యొక్క కార్యంలో గొప్ప కార్యం జరిగించి అస కుటుంబాలలో మీరు ఉండండి నాయన సమాధానం దయచేయండి ప్రభా కుటుంబం అంతా కూడా నేను ఎరగాలనైనా రక్షణలో ముందుకు సాగాల వేసే మీరే కార్యంలు జరిగించండి అదేవిధంగా ప్రభా నా తండ్రి నీ నా తండ్రి మరి ముఖ్యంగా ప్రభా సిరిల్ ఆయన తమ్ముడు విషయంలో ప్రార్థిస్తున్నానైనా బిడ్డలు ఇద్దరు జీవితంలో సెటిల్ కావాలని అదేవిధంగా వారి కుటుంబాల్లో పనిచేస్తున్న అంధకార శక్తులు మంత్ర చిక్క శక్తులు ఏసిన కొట్టి హలలు అతనికి కార్యాలు జరిగించండి బిడ్డల జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించి నా తండ్రి ప్రాక్షులుగా నిలబెట్టుకోనండి లక్కీ గురించి ప్రార్థిస్తున్నాం నైనా బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి వాళ్ళ డాడీ విషయంలో ప్రభా అతని కార్యం జరిగించండి అతని ఆ కుటుంబంలో కలిసి తండ్రి శాంతి సమాధానాలతో జీవించుటకు ప్రభా నత ప్రతి విధమైన అంధకార శక్తులను బంధిస్తున్నాం నీ యొక్క ప్రకటిస్తున్నాం ఏసీ కార్యం జరిగించి వాడడం నీవే నాయన ఎందుకంటే నీ యొద్ ప్రభ దుర్నీతి నుంచి విడుదల చేసే శక్తి ఉంది ప్రభ ఆ యొక్క శక్తిని ప్రభానతని బిడ్డల జీవితంలో కనబరచమని ప్రార్థిస్తున్నాం నిన్న స్వరాజ బ్రదర్ విషయంలో మంచి ఆరోగ్యం దాయించండి ఆ జాబ్ విషయంలో కార్యం జరిగించండి ఏసీ అతను నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టుకున్న ప్రతి ప్రార్థనకు చెవి యొక్క దేవుడు అతని కుటుంబ అవసరాలన్నీ ఎరిగిన దేవుడు ప్రభ లేదంటే నీ యొద్ధకు వారి ప్రతి ఒక్కని ప్రభానతండి నువ్వు సంపూర్ణ ఇంకా మనశ్శాంతితోనతండి ఆరోగ్యంతో నడిపించ వాడవు పరిశుద్ధాత్మ తండ్రి పరిశుధాత్మ కాలి బిడ్డల జీవితాలు జరిగించండి ఇంకా ఎన్నెనికో ఎన్నెని ఉన్నాయో ప్రభ ప్రార్థన విజ్ఞాపనలు ప్రభ మేము అన్ని మా పర్సనల్ ప్రేయర్లు చేస్తున్నాగా తండ్రి ప్రభ కుటుంబంగా ఈ రీతిగా మేము స్కైప్ లో ప్రభ ప్రార్థిస్తున్నాగా ప్రభ కాలి జరిగించండి స్వస్థపరిచి వాడవు నీవేనైనా నీ వాక్కును పంపి ప్రభ మాట సెలవిస్తే చాలు ప్రభ సమస్త కార్యములు సమకూర్తయినా ఆయన సమస్త కార్యంలో మాకు విజయం దొరుకుతుంది ప్రభ సమాధానం దయచేవాడవు నీవే తండ్రి గొప్ప కార్యం మహిమ పొందమని ఏ సయ్య శక్తిగలి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ పరిశుద్ధుడు తండ్రి కృపాసక్త్య సంపూర్ణ ఏ సయ్య వందనాలు ఈ రాత్రికాల సమయం వాకిన్నారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఆ యొక్క వాక్యాన్ని సాత్వికంతో మేము అంగీకరిస్తున్నాం ఆ వాక్య ప్రకారంగా మా జీవితాలు లేకపోతే ఆ సారంగా మేము నడుచుకునేలాగ్నం మీ కృప మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే ప్రథమ సిస్టర్ గురించి మేము ప్రార్థిస్తుండగా తన భార్య భర్తలు ఇద్దరు నైనా శాంతి సమాధానంతో ఉండాలా ఆ కుటుంబంలో ప్రభ నైనా మీరే గొప్ప కార్యం జరిగించండి ఆటంకాల వ్యతిరేకతలన్నీ ఏసుక్రీస్తు నామంలో తొలగించండి శ్రీనివాస్ బ్రదర్ యొక్క కళ్ళు మీరు ముట్టి తాకి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుంది ఏసుక్రీస్తు నామంలో అస్వస్థత నైనా శ్రీనివాస్ బ్రదర్ కి యేసు కలుగును గాక అలాగే రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా కంటి ఆపరేషన్ గురించి ప్రార్థిస్తుండగా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభ నమ్మటన్ని వలనైతే సమస్తం సాధ్యం అన్నావు ప్రభ కాబట్టి ఆ యొక్క కంటి ఆపరేషన్ లో ప్రభ మీరు తోడుగా ఉండి ఆయన ఏ కీడు తరిచేరకుండా ప్రభ మీరే గొప్పగా ఆయన ఆపరేషన్ జరిగించి స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అలాగే కావ్య సిస్టర్ కూడా మీరు మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబం శాంతి సమాధానంతో ఉండులాగినా మీకు రూపు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే రాజన్ తాగుడు మానల భార్యభర్తలం అయితే శాంతి సమాధానం దయచేయండి ప్రతి ఆల్కహాల్ స్పిరిట్లు మీరు గద్దించి కుటుంబంలో ప్రతి వ్యతిరేకతల ఆటంకాలు తొలగించమని తనని సంపూర్ణంగా రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే రవిచల్ల బ్రదర్ కిడ్నీ లివర్ ని హార్ట్ ముట్టి తాకి స్వస్థపరచండి ఆయన కంటే ఆపరేషన్ లో మీరు తోడుగా ఉండి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే కామమ్మ చరిస్టర్ రామచంద్ర బ్రదర్ రాజేష్ బ్రదర్ క్యాన్సర్ పేషెంట్స్ అవుతుండగా వాళ్ళని కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత వాళ్ళందరికీ ఏసుక్రీస్తునామంలో కలుగును కాక నరసము సిస్టర్ ప్రభని ఆయన మీ అందరు నిద్రించినారు ప్రభ కాబట్టి అమ్మ మీ సన్నిధికి చేరిందని మేము విశ్వసిస్తున్నాం కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి ఓదార్చండి బలపరచండి ప్రభాయన అలాగే సీరియల్ అలాగే పల తమ్ముడు ఇద్దరు లైఫ్ సెటిల్ మీరు చేయండి వాళ్ళకు కావాల్సిన ప్రతి అవసరము ప్రతి అక్రత మీరు ప్రతి మంత్రశక్తులు మీరు కాల్చివేయమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం అలాగే లక్కీకి మంచి ఆరోగ్యం మీరు దయచేయండి వాళ్ళ యొక్క నానాయకున్న యొక్క సైకు సైకోతనాన్ని తీసివేయండి ప్రతి దురాత్మలను ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్త నామంలో గద్ది వాటి అన్నిటి నుంచి వాళ్ళ నాన్నగారికి విడుదల ఏసు క్రీస్తు నామంలో కలిగింది కాక ప్రభ అలాగే స్వరాజన్నకి మంచి ఆరోగ్యం దయ చేయండి నైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ప్రభా నైనా మీ చిత్తం ఏమైందో ప్రభానైనా శ్రేష్టమైన మంచి ఉద్యోగం మీరు అనుగ్రహించమని ఇంటర్వ్యూలో మీరే తోడుగా ఉండి నడిపించమని కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరము ప్రతి అగ్రత మీ క్రీస్తు మహిముధ్వర్యంలో తీర్చమని ఈ ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేరుస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు అయిన యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలు ఉన్న మన అలాగే ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థన చేసిన ప్రతి కుటుంబ సభ్యులకి ఎవరైతే నరసంహ సిస్టరు ప్రభు నందు నిద్రించినారో ఆ కుటుంబ సభ్యులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును కాక ఆమె ప్రైస్లాడల్లందరికీ ప్రైజ్ రాడన్నా ప్రైజ్ ప్రైజ్ రాడన్నా అందరికీ ప్రైజ్ రాడన్నా ప్రైజ్